కీర్తనం మూడు వందల డెబ్బై మూడు అది బ్రహ్మాండము ఇది పిండా జీవులము ఉన్న ఉదయాస్తమయములు నరినవలనే నిదురలు మేల్కను నియమములు కదిశి త్రిసంధ్యాకాలె గును దేహిక గుణత్రయములు పొడమి సస్యములు పొదిలినవలనే వడలి రోగములున్నవివే ఉడుగని వెలుపటి ఉద్యోగము వలే కొడి సాగేటి మితి కోరికలు వెలుపల గల శ్రీ వెంకటవిపుడే కలడాతుమలో గనుడితడే చలమున నీతని శరణాగతియే फलमनुभाग्यमु बहु संपद